కాబట్టి మనిషిలో ఉంటాడంటే ఏదో సత్యాన్ని ఏదో పొందాలి దాన్ని పొందడానికే ఏదో చెయ్యాలి అనే దృష్టిలో ఉంటాడు అయితే మనిషి ఒక సంగతి అర్థం చేసుకోవడం మీరు చేసి దేనిని పొందుతారో అది కర్మచేత కార్యమైనది కనుక కర్మకార్యమైనది కనుక ఆ కారణంగా అది మీరు పొంది మళ్ళీ పోగొట్టుకుంటారు కాబట్టి ఏది ఏది కర్మ చేత మీరు సిద్ధింపజేస్తారో దానిని దానిని మీరు కొంతకాలం తర్వాత నష్టపోతారు అనే ఈ మాట మనిషి తెలుసుకోరు ఎందుకంటే మనిషి పరీక్ష చేయడు పరీక్ష లోకాన్ కర్మచితాన్ మీరు మీరు యాభై ఏళ్ళ సర్వీస్ చేసి ఓ ఇల్లు నిలబెడతారు పిఎఫ్ లోనో ఏదో తీసుకుని కదా and you will lose that house you lose that house and there, you know the meaning mere da ammesthare ne alla nen antam kada ultimately you will lose it kada tarvata aa chitranga untundo o pillavaadu adigaadu o pillavaanni adigaanu nen adakunnane pere evtadu adigaaru ando first class ani cheppadu peru cheppi first class repu edu nenu class adakunnanu aa pillalavaadu untaru అప్పుడు ఆ పిల్లాడు నన్ను అడిగాడు నీ పేరేమిటి నా పేరు స్వామి అని చెప్పాను వెయిట్ లాసర్ అడిగాడు అంటే నేను పిహెచ్డీ అని చెప్పాను ఓ పిల్లాడ అడిగాడు పిహెచ్డీ అని చెప్పాను ఓహో అలాగే ఆ ఎయిట్ అంటే ఏంటంటే వాళ్ళ అమ్మని అడుగుతున్నాడు అయిపోయినా వెళ్ళిపోయాడు నేను అనుకున్న ఏది ఎక్కడుంది పిహెచ్డీ ఏది సర్టిఫికెట్ కూడా లేదు నా అడిగాడు ఎక్కడుందో కూడా నేను అడగను నేనైపోయిందో పిహెచ్డీ ఇప్పుడు నేను పిహెచ్డీ అని చెప్పడానికి నాకు సిగ్గుగా ఉంటుంది ఎవళ్ళైనా ఈయన పిహెచ్డీ సభాముఖంగా చెప్తే నేను వేరముఖం వేసుకుని చూస్తాను ఏమిటో చెప్తున్నారు వీళ్ళని ఇది వెరీ జీ ఇట్ ఈజ్ గాడ్ నేను ఇప్పుడు పిహెచ్డీ నేను జాబ్కి అప్లై చేశాను అనుకోండి వాళ్ళు జాబ్ ఇవ్వటనా ఇవ్వరు ఈ మధ్యకాలంలో యాభై ఏళ్ళు దాటిన వాళ్ళకి ఎవరు ఉద్యోగాలు ఇవ్వట్లేదు వాళ్ళు ఏవో వీడు ఏదో ఇచ్చి ఉద్యోగం ఏదో చేసుకోవాలి ఉద్యోగాలు ఇవ్వట్లేదు ఉద్యోగాలు అంటే యంగ్ పీపుల్కే ఇస్తున్నారు యంగ్ మ్యాన్ ఉద్యోగాన్ని తీసుకోవడం వాడినే ట్రైన్ చేసుకోవడం బీటెక్ పాస్ అయిన ట్వంటీ ఇయర్స్ వాడికి ఉద్యోగం ఇస్తాడు తప్ప డబుల్ బీహెచ్డీ ఉన్న యాభై ఏళ్ళ వాడికి ఉద్యోగం ఇవ్వడు నేను గమనించలేదు ఎనివే కాబట్టి కర్మ కార్యము మీరు కర్మతోటి దేనిని సిద్ధింపజేస్తారో వాటెవర్ యు మేక్ ఇట్ హ్యాపెన్ యు మేక్ ఇట్ హ్యాపెన్ అది మీరు చేయలేనిపోతుంది కాబట్టి మీరు యూ డోంట్ మేక్ దిస్ హ్యాపెన్ ఇట్ ఈజ్ ఆల్రెడీ మీరు కొత్తగా దానిని నిర్మాణం చేయరు అది అక్కడ ఉంది ఉన్నదాని తల్లి పైన ఉన్న పైన కప్పేసిన వాటిని అన్నింటినీ తవ్వేసి తీసేయడమే తప్ప ఉన్నదాని బయటికి రాగడమే తప్ప మీరు కృషి చేసి కొత్తగా సంపాదించి దేని ఉండదు ఇప్పుడు మీకోసంగా చెప్తాను ఓ గదిలో రెండు కుర్చీలు ఉన్నాయి ఆ తర్వాత మళ్ళీ ఇంకో రెండు కుర్చీలు తీసుకెళ్లి పెట్టారు ఇప్పుడు ఎన్ని కుర్చీలు ఉన్నాయి గదిలోనూ అని అని మేము వచ్చింది వీడు అనుకున్నాడు రెండు ప్లస్ రెండు కదా ఐదు కుర్చీలు ఉన్నాయి అనుకున్నాడు ఏమండి ఐదు కుర్చీలు ఉన్నాయనుకున్నాడు ఇప్పుడు ఐదు కుర్చీలు ఉన్నాయని వీడు అనుకుని వీడు అలా అనుకుంటున్నాడు ఒక రోజు అనుకున్నాడు ఓ నెల అనుకున్నాడు ఓ సంవత్సరం అనుకున్నాడు పదేళ్ళు అనుకున్నాడు అక్కడ ఉండే కుర్చీల సంఖ్యలో మార్పు ఏమైనా రాదు తర్వాత వీడు ఐదు కుర్చీలు అనుకుంటున్నాడు కాబట్టి ఆ నాలుగు కుర్చీలు ఐదు నాలుగు కుర్చీలు అవడం మానేసి మరో రకంగా అయ్యేది ఏమైనా సందర్భంగా ఏమీ లేదు తర్వాత అక్కడ ఉన్న నాలుగు కుర్చీలు అయితే ఐదు కుర్చీలను అనుకుంటున్నాడు ఈజి మ్యాగిని ఎందుకని టూ ప్లస్ టూ ఈక్వల్ టు ఫైవ్ దట్ ఈ దట్ ఈజ్ హీఈ్ అరిథమెటిక్ వాడు అరిథమెటిక్ తప్పుగా ఉంది వాడు ఊహాలోకాల్లో విహరిస్తున్నాడు తన అరిథమెటిక్ కరెక్ట్ అనుకుంటున్నాడు అక్కడ ఐదు కుర్చీ లేవు ఉన్నాయి అయితే వీడు తప్పు అనుకుంటున్నాడు ఐదని చెప్పేసి ప్రచారం చేస్తున్నాడు దానికి తగ్గట్టుగా ఐదు ఉన్నాయన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా ఉండదు వీడి ఊహలు అంతే వీడి వీడు ఇన్కరెక్ట్ అరిథమెటిక్ రాంగ్ అరిథమెటిక్ వీడి ఊహలు అలాగే నేను పుట్టాను పోతున్నాను అని వీడి రాంగ్ అరిథమెటిక్టేజ్ వీడు పుట్టను లేదు పోను నేను ఫలానా కులం వర్గం వర్ణం అని వీడు లెక్కలుచుకుంటూ ఉంటాడు అక్కడ ఉన్న వీటి స్వరూపానికి వీడి లెక్కకి సమాధానం లేదు వీడు అరిథమెటిక్ అంతా రాంగ్ వీడు హహం బ్రాహ్మణ హం క్షత్రియ లేనేను కాశ్యపసూత్రీకుని ఈ గోత్రం వాడిని ఆ ఈ రాశి వాడిని వీడు ఏవేవో వీడు అరిథమెటిక్ అంతా రాంగ్ అరిథమెటిక్ ఆ అరిథమెటిక్ అంతా తప్పు మీకు వీడు మొత్తం అరిథమెటిక్ ఎంత ఎంత అరిథమెటిక్ తప్పు మీరు తెలుసుకోవాలనుకుంటే నిర్వహణ శక్తం ఒకసారి చదవండి ఒకసారి శంకరాచార్య నిర్వహణ శక్తం చదివితే మీ అరిథమెటిక్ ఎంత తప్పుగా పోయిందో మీకు అర్థం అవుతుంది నేను తండ్రిని కొడుకున్నాయని వీడు అనుకుంటూ ఉంటాడు వీడి అరిథమెటిక్ రాంగ్ అక్కడ ఉన్న పరిస్థితికి దానికి సంబంధం లేదు వీడు ఎంటైర్ అరిథమెటిక్ రాంగ్ యజ్ఞం చేస్తే స్వర్గానికి వెళ్తే నాకు భోగాలు వస్తుంది అనుకుంటాడు వీడి అరిథమెటిక్ రాంగ్ హీస్ లివింగ్ ఇన్ హీజ్ ఇమాజినేషన్స్ వైకుంఠంలో దేవుడు అనుకుంటాడు అక్కడెక్కడో ఉంటుంది వైకుంఠం వీడి అరిథమెటిక్ గడబడ ఆ పరమాత్మ ఇక్కడ హృదయం అనే వైకుంఠంలో జ్ఞానస్వరూపుడై ఉన్నాడు యు నీడ్ నాట్ మేక్ గాడ్ హ్యాపీ మీ ఎఫర్ట్ వల్ల మీకు దొరకడు పైగా మీరు ఎఫర్ట్ చేస్తున్న వల్లే అసలే దూరం అయిపోతాడు మీరు ఎంత ఎక్కువ ఎఫర్ట్ చేస్తే మీకు అంత దూరమై కూర్చుంటాడు ఆ పరమాత్మ మరి ఎప్పుడు దొరుకుతాడు ముందు తెలుసుకోవాలి బహిర్ముఖంగా ఉన్నంత కాలం దొరకడు ఎఫర్ట్ చేసినంత కాలం దొరకడు దొరకడు ఎఫర్ట్ వల్ల దొరకడు ఎఫర్ట్ ఉంటుంది అసలు మీరు ఎఫర్ట్ మీరు చేయరు మీరు చేస్తున్నారని అనుకోవడమే తప్ప మీరు కరెక్టే కాదు అసలు ఇది చాలా లోతైన విషయం ఇది ఎలా చెప్పాలో కూడా అర్థం ఎందుకంటే ఇది చెప్తే ఎంత చెప్తే ఆ మేరకు ఎస్టాబ్లిష్డ్ రెలిజియన్ మీరు అటాక్ చేసి పారాల్సినట్టు అవుతుంది అండ్ పోనీ రెలిజియన్ అటాక్ చేయకుండా చెప్పొచ్చు కదంటే యు కెనాట్ మట్టిని తీయకుండా నుయ్య తవ్వడం కుదరదు మట్టిని రాళ్ళని ఏం చేయాలి తీసేస్తూ ఉండాలి అప్పుడే నువ్వు నుయ్యూ తగ్గుతారు మట్టిని రాళ్ళని అలాగే అటువంటి నుయ్యూ తవ్వంటే ఏం తవ్వుతారు అలాగే ఆత్మస్వరూపాన్ని గురించి పాఠం చెప్పమంటే సమాజంలో ఎంట్రెన్సిన రిలీజియస్ బిలీఫ్స్ ని మీరు అటాక్ చేయకుండా ఏం పాఠం చెప్తారు ఇక్కడ కాబట్టి మీరు యూ హ్యావ్ టు నో ఎ థింగ్స్ యూ కెన్ మేక్ ఇట్ హ్యాపన్ If you work to make it happen, then it will uh, disappear again. Karma-kārghi ni kādi de de. dehi. Adhi unhaka da. Mali maam teli lehite nte, me arithemitik anta tappukau unhidam jetani me is teli lehite. Me arithemitik ni me 2 plus 2 equal to 5 are nte, e wrong arithemitik ni me is satirite cesthkoa. Anjjata ni me is teli lehite. Kabattay me lo pala me hurdaya nglo atheli bhi. శుద్ధమైన చైతన్యం రూపంగా ఆ బ్రహ్మ కాలదు ఆ బ్రహ్మ దగ్గరికి మేము ఎలా చేరుకోవాలి ఇదిగో ఇప్పుడు చెప్పాక ముందు బయటకు చూడటం మానేయండి లుక్ అట్ యువర్ సల్ బాడీ దెన్ గోల్ లిటిల్ డీపర్ విపశ్యన అంటారు దీన్ని విపశ్యన గీతలో విపశ్చిత అంటాడు చూడండి అది విపశ్వన విపశ్చితే విపశ్యన సో విశేషణ పశ్యతి చూస్తూ వెతుక్కుంటున్నాడు వాడు విపశ్చిత్ సో అవిపశ్యన అంటే విపశన అంటే అదేదో పర్టికులర్ మెడిటేషన్ గ్రూప్ ఉందో అదేమైనా అభిప్రాయం కాదు ఆ పదాన్ని నేను వాడుతున్నాను ఆ పదాన్ని బుద్ధుడు వాడినాడు విపశ్యన మీరు లోతుగా ఆత్మస్వరూపాన్ని పరికించటం అభ్యాసం చేయాలి దేహము దేహంలో ఉండే సెన్సేషన్స్ అబ్జర్వ్ చేయాలి యు వాచ్ బాడీ లీ sensations అబ్జర్వ్ చేస్తే చిత్రంగా ఉంటాయి సెన్సేషన్స్ కాళ్లలో ఒక ఇప్పుడు బాగా మీరు ఎక్సర్సైజ్ చేసి మెడిటేషన్ కూర్చున్నారనుకోండి ఇప్పుడు రోజు మధ్యాహ్నం బాగా ఎక్సర్సైజ్ చేసి రాత్రి మెడిటేషన్ కూర్చున్నారనుకోండి కాళ్లలో కొంచెం నొప్పి అలసట సెన్సేషన్ ఉంటుంది అది చెప్పడం కష్టం మీకు అనుభవానికి వస్తుంది ఆకలిగా ఉందనుకోండి ఇంకా భోజనానికి టైం ఉంది ఆకలిగా ఉంది కొత్తలో ఆకలి సెన్సేషన్ వస్తుంది నటి మీద ఏదో దురదన సెన్సేషన్ వస్తుంది ఏదో సంథింగ్ అవి ఇచ్చి తర్వాత ముక్కు దగ్గర ఏదో బ్లాక్ అయిన సెన్సేషన్ వస్తుంది కళ్ళల్లో ఏదో అవసరతకి సంబంధించిన లేకపోతే నిద్రకి సంబంధించిన సెన్సేషన్ వస్తుంది బ్రెయిన్ లో ఏవేవో సెన్సేషన్స్ వస్తాయి ముక్కు దగ్గర శ్వాసకి సంబంధించిన సెన్సేషన్స్ ఉంటాయి మీరు బాడీ యూ హగ్జాంపుల్ దాన్ని మీరు అబ్జర్వ్ చేస్తుంటే మీకు అదో పెద్ద పెద్ద సైన్స్ అది ఆ సెన్సేషన్స్ని మీరు అబ్జర్వ్ చేస్తుంటే మీకు బహిర్ముఖత్వం తగ్గి అంతర్ముఖత్వం ఆ తలుపులు తెరుచుకోవడం ప్రారంభిస్తాయి మీ లోతులు మీ స్వరూపము యొక్క లోతు మీరు ఎరుగరు దాని లోతు ఎంత అంటే అనంతము అంతులేనంత లోతు మీ మీ స్వరూపము యొక్క విస్తారము ఎరుగరు దాని విస్తారం ఎంత అంటే సముద్రము లే సముద్రానికి ఎంత లోతు ఉంటుందో సముద్రానికి ఎంత వైశాల్యం ఉంటుందో అంతకంటే ఎక్కువ వైశాల్యము లోతు మీ స్వరూపంలో ఉంటుంది మీరు ఎరుగురది కాబట్టి మీ స్వరూపంలోకి మీరు డైవి చేయాలి మీ లోపల ఉన్న దాగి ఉన్న లోతులని మీరు తెలుసుకోవాలి ఉన్నాయని వాటిని మీరు మీరు వాటిని కొత్తగా తయారు చేయక్కర్లేదు మీరు తయారు చేయలేరు హౌ కెన్ యూ మేక్ ఇన్ఫినిట్ హ్యాపీ ఇన్ఫినిటీ ఉంది అక్కడ అనంతము ఉన్నది అనంతుడు ఉన్నాడు అనంతుడు ఎక్కడ ఉన్నాడు వైకుంఠంలో ఉన్నాడు అనంత నీ లోపల ఉన్నాడు వైకుంఠమే నీ లోపల ఉన్నాయి దాన్ని మీరు యూ హెవ్ టు డిస్కవర్ ఇట్ మరి ఆ కవర్ ని తీసేస్తే డిస్కవర్ అంటారు మీరు దాన్ని అన్వేషించి వెతికి పట్టుకోవాలి మీరు మీ అరిథమిటిక్ మీరు పెట్టుకున్నది కాదు మీకు దొరకదు రెండు ప్లస్ రెండు ఈక్వల్ టు ఫైవ్ అనుకున్నట్టుగా ఉంటుంది అదే మీ అరిథమెటిక్ అంతా రాంగ్ అరిథమెటిక్ మనిషి యొక్క అరిథమెటిక్ ఎలా ఉంటుందో చెప్పుంటారా మనిషి ఇది మర్చన్ టైం స్పిరిట్ తోటి బిహేవ్ చేస్తాడు డబ్బు ఖర్చు పెట్టి దేవుణ్ణి కొనేద్దామని చూస్తాం ఇప్పుడు మార్కెట్కి వెళ్తారు మీరు మాల్కి వెళ్తారు ఎలా వెళ్తారు బాగా వ్యాడ్ ఆఫ్ నోట్స్ పట్టుకు వెళ్తారు బండిలో థౌజండ్ రూపీ నోట్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీ నోట్స్ రబ్బర్ బ్యాండ్ వేసి ఇలా బండిలు పట్టుకుని వెళ్తారు ఎందుకని ఆ మాళ్ళలో ఉండేటువంటి మంచి విలువైన వస్తువుల్ని కొనేయాలి మీరు దేవాలయానికి కూడా అలాగే వెళ్తారు ఎందుకని దేవుణ్ణి కొనేయాలంతే దేవుణ్ణి కొనేయాలి అంతే తిరుపతి వెళ్ళి దేవుణ్ణి కొనేస్తాం ప్రసారం కొనేస్తాం అన్నీ కొనేస్తాం అంతే డబ్బులు ఉన్నాయి కొనేస్తాం ఇంకా బాగా డబ్బులు ఉంటే తిరుపతి కొండ మీద ఒక గెస్ట్ హౌస్ కొనేస్తాం వాడు గెస్ట్ హౌస్కి ల్యాండ్ ఇవ్వట్లేదంటే వాడికి లంచం ఇచ్చేసి ల్యాండ్ తీసేసుకుని గెస్ట్ హౌస్ స్టార్ట్ చేస్తాం ఆ రెండు కోట్లు పెట్టి గెస్ట్ హౌస్ స్టార్ట్ చేస్తాం కూడా నిర్మాణం గవర్నమెంట్ వాళ్ళే చేస్తారు ఇలాంటి భక్తులు పది మంది పొగపెడితే గవర్నమెంట్ వాళ్ళు హెలిపాడ్ చేస్తారు తిరుపతి కొండ మీద వీఐపీ దర్శనం వేరే ఉంటుంది వీఐపీ టిక్కెట్లు ఉంటుంది వీఐపీ రెసిడెన్షియల్ క్వార్టర్స్ ఉంటాయి అన్న వీఐపీ అప్పుడు వాటిని బట్టి మీకు అవి ఉండాలా ఉండకూడదు ఆ పాలిటిక్స్ నేనేం మాట్లాడటం లేదు వాటి వాటిని బట్టి నాకు అర్థమైంది మీకు నేను చెప్తున్నా దాన్ని బట్టి నాకేమర్థమైంది నాకు అర్థమైంది అది నాకు అర్థమైంది తప్పంటే నేను మీకు దండం పెట్టి నేను విత్డ్రా చేసుకుంటాను నాకు అర్థమైంది తప్పో కదో చెప్పండి నాకు ఇలా అర్థమైంది ఏమనంటే వీళ్ళందరూ డబ్బు పెట్టి దేవుణ్ణి కొనేయటానికి సిద్ధంగా ఉన్నారు కొనేసేయండి ప్రయత్నంలో ఉన్నారని నాకు అనిపించింది మీకేమన్నా భిన్నంగా అనిపిస్తే గతది దేవా పర్చేసి కాదు యూ కెనాట్ బికాజ్ డబ్బుతో కొన్నది మళ్ళీ కర్మ కార్యం అంతా కూడా పోతుందే ఇప్పుడు దానం చేసేప్పుడు శత గుణితం అవుతుంది శతమూనితం మీరు ఇవాళ వంద రూపాయలు దానం చేస్తే శతమూనితం అవుతుందని వెళ్ళినాడు అందుకోసం చేస్తున్నాడు మీరు రేపొద్దున దేవుడు ఎక్కడైనా కనబడితే కాదర్ పట్టుకుని అడుగుతాడు ఎదురా వంద వంద మల్టిపుల్ ఎక్కడికి చేసేవి దేవుడే దేవుడి అడుగుతాడు ఇప్పుడు చిట్ ఫండ్ లో రెండు రెట్లు అవుతుందని ఇస్తారు కదా అవలేదనుకోండి ఏమంటుంది మీరు అవలేదని కోప్ప దెబ్బలాడతారా దెబ్బలాడరా లాగా సో యువర్ అర్థమెటిక్ ఇది ఆల్ రాంగ్ ఘాట్ ఇంకా రాంగ్ అర్థమెటిక్ this kind of mercantile arithmetick it won't help you it won't help you you have to change your arithmetick kabatte meeru ee arithmeticke mee lopalo unna already unna aa anantunne pattukodaniki addu padipothundi ee arithmeticke meri arithmetick anta vidige petti aa ananta tattanni meer you cannot make it to happen you cannot uh, reach it by your efforts you cannot create it by your efforts కానీ కొంతమంది డబ్బుతో దాన్ని కొనేద్దాం అనుకుంటారు యువ్ కెనాట్ కొని పుణ్యం డబ్బుతో పుణ్యాన్ని పుణ్యాంతో దేవుణ్ణి కొనేస్తాం డబ్బుతో పుణ్యాన్ని కొంటామండి ఇది అమెరికాలో ఏదైనా కొనాలనుకోండి ఏం చేయాలి మీరు రూపాయలతో డాలర్లు కొనాలి డాలర్లతోటి అది కొనాలి ఏది కొనాలనుకుంటే అంతే కదా అలాగే దేవుణ్ణి కొనాలనుకోండి ఏంతో కొనాలి పుణ్యంతో కొనాలి పుణ్యాన్ని ఎలా కొనాలి డబ్బుతో కొనాలి కాబట్టి రూపాయలతో పుణ్యాన్ని పుణ్యాంతో దేవుణ్ణి కొనేద్దాం యు కెనాట్ కాబట్టి మీ అరిథమెటిక్ అంతా రాంగ్ అరిథమెటిక్ అది రాంగ్ అరిథమెటిక్ని పక్కన పెట్టి అది ఆల్రెడీ అక్కడ ఉన్నది లుక్ విత్ ఇన్ సెచ్ విత్ ఇన్ రావతీర్థంలో లుక్ విత్ ఇన్ సెచ్ విత్ ఇన్ మీ లోపల ఒక అనంతతత్వం అలా వెయిటింగ్ లో పడుంది అక్కడ వెతుక్కో కాబట్టి దేహము దగ్గర మొదలు పెట్టం సెన్సేషన్స్ లోకి వెళ్ళి విపశ్యన శ్వాసని పరీక్షతే విపశ్యన బోడీ పార్ట్ కొంతకాలం శ్వాసను పరీక్షతే మీ రాగద్వేషాలు అన్నీ పోతాయి కొంతకాలం శ్వాసను అలా పరీక్ష చేస్తుంటే రాఘద్వేషాలు పోతాయి అవంతరాలు తర్వాత మనస్సుని ఇమోషన్స్ని ఎగ్జామిన్ చేయటం వాచ్ ది ఇమోషన్స్ వాటి కంటెంట్ అంతా కూడా కరిగిపోతుంది ఆ విధంగా యూ హోల్డ్ ఆన్ టు ఎస్ అ థాట్ ప్రాసెస్ థాట్ యాజ్ ఎ ప్రాసెస్ థింకింగ్ యాజ్ ఎ ప్రాసెస్ అది ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది ఇప్పుడు థింకింగ్లో రెండు ఇష్యూ రెండు అంశాలు ఉంటాయండి థింకింగ్లో కంటెంట్ ఉంటుంది థింకింగ్కి ఆరిజిన్ ఉంటుంది ఇప్పుడు మీరు డబ్బు గురించి థింక్ చేసుకున్నారనుకోండి ఆ థింకింగ్కి కంటెంట్ ఏమిటి డబ్బు ఆ థింకింగ్ ఆరిజిన్ ఏమిటి చైతన్యం ఆ డబ్బుకే ఆ చైతన్యానికి సంబంధమే ఉండదు మీరు ఆ డబ్బుని పక్కన పెడితే కానీ ఈ చైతన్యంలోకి మీరు ప్రవేశించమే లేదు ఆ థింకింగ్ యొక్క కంటెంట్ని యూ హ్యాడ్ టు డ్రాప్ ఎప్పుడైతే థింకింగ్ యొక్క కంటెంట్ని డ్రాప్ చేస్తారో అప్పుడు యూ రీచ్ ద సోర్స్ ఆఫ్ థాట్ దట్ ఈస్ బ్రహ్మా అని చెప్తుంది సాగని చెప్పే తత్వదుపేక్షణే అంటే ఆయా విషయమును ఉపేక్ష చేయట అని అంతవరకు వచ్చాం ఇప్పుడు మిగిలింది యత్ బోధమాత్రం శుద్ధమైన ఎరుక గలదో తత్ అది బ్రహ్మ బ్రహ్మ అయితే ఈ పాఠంలో ఉన్న పెద్ద సమస్య ఏమిటంటే బ్రహ్మంటే అంతేనా అండి అనిపిస్తుంది బ్రహ్మండే అంతేనా ఒకసారి నేను మ్యాజిక్ చూశాను ఆ మ్యాజిక్ ఏమిటో చెప్తా చూడండి మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి మెజీషియన్ నిలకండి ఉంటాడు ఆడియన్స్ ఇలా కూర్చొని ఉంటాడు మెజీషియన్ దగ్గర ఓ డోర్ ఉంటుంది ఆ డోర్కి ఓ విండో ఉంటుంది పెద్ద పెద్ద డయస్ మీద హ్యూజ్ డయస్ విలో ఉంటుంది కావాలి ఆ విండోకి ఒక కర్టెన్ ఉంటుంది తెల్లటి కర్టన్ ఆ కర్టెన్ మీద ట్యాంక్ బొమ్మ ఉంటుంది ట్యాంక్ ఇది బ్యాటరీ ట్యాంక్ బొమ్మ ఉంటుంది ఆ కర్టెన్ మీద అంత పెద్ద అందమైన బొమ్మ కాదు వింటే ఉంటుంది మోస్తరుగా బ్యాటరీ ట్యాంక్ బొమ్మ ఉంటుంది ఆ కర్టెన్ని జాగ్రత్తగా ఎత్తుతుంది ఎత్తితే విండో ఓపెన్ అయిందిగా మరి విండో అవతర ఒక పెద్ద బ్యాటరీ ట్యాంక్ ఉంటుంది బ్యాటరీ ట్యాంక్ రియల్లీ రియల్ బ్యాటరీ ట్యాంక్ అంటే ఆల్మీ వాళ్ళు వాళ్ళు పక్కన పెట్టేస్తారు కదా సెకండ్ వరల్డ్ వారు చెందిన బ్యాటరీ ట్యాంక్ ఏదో దయచే అది కంఫర్టబుల్ డే ఓకే చే మనం ఆలోచన చేయాలి చేరుంది మీరు ఈ బ్యాటరీ ట్యాంక్ ఉంటుంది అక్కడ ఆ విండో అవుతారా బ్యాటరీ ట్యాంక్ ఉంటుంది రియల్ రియల్ బ్యాటరీ ట్యాంక్ ఏమండి ఇప్పుడు మీరు ఆ విండో చూస్తూ ఉంటారు అదంతా ఇప్పుడు ఏం చేస్తాడంటే పెద్ద పెద్ద ఉంటాయి అక్కడ నాలుగు పైలన్స్ సిమెంట్లో ఫిక్స్ చేసి ఉంటాయి సిమెంట్ అదంతా సిమెంట్లో నాలుగు పైలన్స్ ఫిక్స్ చేసి ఉంటాయి పైలన్స్ అంటే కట్టేసేటువంటి రాటాలు ఇనప ఇనపవి ఈ చైన్స్ వాటికి చేయిన్స్ బిగించి ఉంటాయి అప్పుడు నలుగురు మనుషులు వచ్చి వాళ్ళు చక్కగా డ్రెస్ చేసుకుని ఉంటారు మంచి బలంగా ఉంటారు వాళ్ళు వచ్చి ఈ చైన్స్ని ఎత్తి ఆ బ్యాటరీ ట్యాంక్స్ కట్టేస్తారు చేయిన్స్ బిగించేస్తారు బిగించి స్క్రూలు బిగించేసి వెళ్ళిపోతారు నలుగురు ఒకేసారి మీరు చూస్తూ ఉంటారు అదంతా హ్యూజ్ బ్యాటరీ ట్యాంక్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టన్స్ అది దాన్ని కదలకుండా నేలకు బిగించారు నాలుగు హ్యూజ్ చైన్స్ తోటి మీరు అది ఎలా ఉంటుంది ఇప్పుడు వీడు చేస్తాడో తెలిసిన ఆ కట్టెన్ కిందకి దించుతాడు సరిగ్గా థర్టీ సెకండ్స్ అయిపటికి మళ్ళీ కట్టెను పైకి దించుతాడు పెట్టేప్పటికీ ఆ నాలుగు పైలంస్ ఉంటాయి చైన్స్ ఉంటాయి బ్యాటరీ ట్యాంక్ మాయమైపోతుంది పోగొస్తూ ఉంటున్నారు కొద్దిగా పోగొస్తూ ఉంటుంది ఈ నలుగురు మనుషులు చైన్స్ కట్టిన వాళ్ళు వాళ్ళలా నిలబడి ఉంటారు ఇది మ్యాజిక్ కెన్ యూ బిలీవ్ థర్టీ సెకండ్స్ లో టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టన్స్ వాడు ఎలాగో మాయం చేశాడు అమ్మ ఇది ఎక్కడ మ్యాజిక్ రా బాబు అని నేను ముక్కు మీద వేలు వేసుకున్నా నాకు పైకళ్ళు పైనే తేలిపోయాయి ఈ మ్యాజిక్ చూసి కావండి ఇది ఎలా చేసాడో వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆ ఎక్స్ప్లెనేషన్ ఏమిటో తెలుసునా మీరు అలాగా ఆ విండో గుండా చూస్తుండగానే మొత్తం ఆ డయస్ కూడా కదులుతుంది మీకు తెలీదు అది మీకు తెలీదు స్లోగా థర్టీ సెకండ్స్ టైంలో ఆ డయస్ అంతా కదులుతుంది ఆ డయస్ ఇట్ మూవ్స్ డిస్ప్లే ఆ ఫ్రేమ్ ఇటు కదులుతాయి రిలేటివ్ మూవ్మెంట్ ఉంటుంది యూ కెనాట్ జస్ట్ సీ దాట్ ఆ విండో వెనక్కాల వీడిలా మూవ్ చేసినప్పుడు విండో వెనక్కాల రెండు ఐడెంటికల్ ఫామ్స్ ఉంటాయి ఒక చోట బ్యాటరీ త్యాగం ఉంటుంది రెండో చోట ఈ చైన్సు పైలన్స్ ఖాళీ ప్రదేశం కొద్దిపాటి పొగా ఉంటుంది ఈ కదలడంలో ఆ వ్యాటల్ ట్యాంక్ అలాగే ఉంటుంది ఐడెంటికల్గా దీనికి వస్తుంది అక్కడ వాళ్ళు నలుగురు ఉన్నారు కదా ఇదిలాగే ఈ థర్టీ సెకండ్స్లో వాళ్ళు పిల్లిలాగా ఇక్కడికి వచ్చేస్తారు ఆ నలుగురు వీడు మళ్ళీ తెర నలుగురు మనుషులు పైలన్స్ పెద్ద పెద్ద చైన్స్ పొగ కొద్దిపాటి పొగ బ్యాటరీ ట్యాంక్ కనపడదు ఇది మా మ్యాజిక్ ఎలా ఉంది ఇది నేను చెప్పాక ఎలా ఉంది గాలి తీసేసినట్టు అయిపోలేదు చెప్పకముందు ఎలా ఉంది నేను చెప్తేనే మీకు ఎఫెక్ట్ కనపడింది మీరు చూశారనుకోండి మ్యాజిక్ అప్పుడు ఎలా ఉంటుంది మీకు పై ప్రాణాలు పైకి పోతాయి కళ్ళు బైర్లు గమ్ముతాయి ఆ మ్యాజిక్ చూసే చేసిన విధానం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమీ లేదు ఈ బ్రహ్మ లాంటిది ఇదిరా బ్రహ్మ అంటే ఓస్ ఇదా బ్రహ్మ అని అనేశారా లేదా ఇదిరా మ్యాజిక్ అంటే ఓస్ ఇదా మ్యాజిక్ ఇదేరా మ్యాజిక్ మరి చెప్తే అంటే చెప్పకపోతే సపోజ్ ఇది చెప్పలేదనుకోండి నాకే చెప్పలేదనుకోండి వాడు నేను ఆ మ్యాజిక్ ని చూసి వచ్చాననుకోండి నేను ఆ మ్యాజిక్ కింద అలా చెప్తూనే ఉంటాను అదే ఆఖరి బ్రత్ వరకు ఆ మ్యాజిక్ కింద అమ్మ ఎంత గొప్ప స్వీట్ రా అనుకుంటూనే ఉంటాను అలాగే మీరు బ్రహ్మంటే ఎవడనుకుంటారు వైకుంఠంలో ఉంటాడు కైలాసంలో ఉంటాడు సకల జగత్తుని సృష్టించాడు కాబట్టి సకల జగత్తుని దేవుడు సృష్టించాడా మీరు సృష్టించారా పొద్దున్న నిద్రలేస్తూనే మీరు సృష్టిస్తున్నారా దేవుడు సృష్టిస్తున్నాడా దేవుడు ఏమి సృష్టించాడో ఏమి సృష్టించలేదో వీడు నా భార్య ఇవిడు నా కొడుకు అని మీరు మొత్తం వీడు బ్యాంక్ అకౌంటు ఇది నా ఇల్లు ఇదంతా మీరు సృష్టిస్తున్నదేగా దేవుడు ఏమి సృష్టించాడో సృష్టించాడు ఏం మానే ఏమి సృష్టించాడో మీదేం చెప్పాడా పెట్టాడా మీతో మీరు సృష్టించేదాన్ని మాట చెప్పండి కాబట్టి మీరే సృష్టిస్తున్నారు సకల జగత్తుని మీ ఊహల నుండి మీరు సృష్టిస్తున్నారు మీ అరిథిమెటిక్ ని ఉపయోగించి మీరు సృష్టిస్తున్నారు కాబట్టి మీరేమనుకుంటారు బ్రహ్మ సకల జగత్ కారణం ఆ సకల జగత్ కారణం బ్రహ్మం వేరే బాబు అంటే హౌ కెన్ దట్ బి ఆ టూ బ్యాటరీ టన్నుల బ్యాటరీ ట్యాంక్ మాయమైపోయిందంటే అమ్మ బాబా హౌ కెన్ దట్ బి అంటే ఈజ్ ఈ దట్ సింపుల్ ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈజ్ సో సింపుల్ that దట్ యూ కెన్ కాల్ ఇట్ సిల్లీ ఆ మ్యాజిక్ ఇది అంతే అయితే మీకేమవుతుందో తెలుసిన మీకు ఎప్పుడైతే బ్రహ్మ గురించి బిగ్ బిగ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉంటారో మీకు ఈ సింపుల్ది అది మిమ్మల్ని అది మిమ్మల్ని అది మిమ్మల్ని కన్విన్సింగ్ గా ఉండదు మీరు కన్విన్సింగ్ గా ఉండదు మీకు సత్యం చెప్తా ఎవ్రీ క్లైమాక్స్ ఈజ్ అన్ యాంటై క్లైమాక్స్ మీరు సపోజ్ చంద్రమండలానికి టికెట్లు అమ్ముతున్నారు అక్కడ అమ్ముతున్నారు అప్పుడే మీ సంవత్సరాల రిజర్వేషన్ ఉంది దాన్ని పదిహేను కాదు పదేళ్ల రిజర్వేషన్ ఉంది పదేళ్ల ముందు రిజర్వేషన్ చేసుకోవచ్చు చంద్రమండలానికి వాళ్ళు దే ఆర్ ప్లానింగ్ టు సెండే రాకెట్ కొత్త రాకెట్ తయారైంది దాంట్లో కొన్ని సీట్లు పెట్టి ఈ టూరిస్టుల నుంచి తీసుకెళ్తారు మళ్ళీ చంద్రమండలం మీద దింపి ఆ సూట్లో కూడా ఇస్తారు అక్కడ కొద్దిసేపు తోటూ నడిపించేసి మళ్ళీ వాపసు తీసుకొస్తారు దానికి ఏదో టెన్ మిలియన్ డాలర్స్ ఇంత అది బుక్ చేసుకోవాలి ఇప్పటి నుంచి ఇప్పుడు నాలుగు నెలలకి రైల్వే టికెట్ బుక్ చేసుకోవచ్చు తెలుసా మీకు ఈ మధ్యన రూల్ మారింది నాలుగు నెలలకి బుక్ చేసుకోవచ్చు అది టెన్ ఇయర్స్ మిమ్మల్ని మీరు బుక్ చేసుకున్నారనుకోండి సపోజ్ చంద్రమండలం మీద మీరు బుక్ చేసుకున్నారనుకోండి మీకు ఈ చంద్రమండలం మీద కాలు పెట్టి కిందకు వచ్చిన తర్వాత మిమ్మల్ని అడిగితే మీకు ఏమనిపిస్తుంది ఏమిటోరా ఏదో అనుకున్నాం ఈ మా ఉందిరా అంటారు తెలుసా ఎవ్రీ క్లైమాక్స్ ఈజ్ అన్ కాబట్టి బ్రహ్మ గురించి మీ భావజాలం ఏదైతే ఉన్నదో అదే మీకు అడ్డుపడుతుంది తెలుసుకోండి దట్ విల్ కమింగ్ డిగే అల్టిమేట్లీ దట్ విల్ కమింగ్ డిగే అంచేతనే బ్రహ్మ ఆయన వైకుంఠంలో ఉంటాడు కైలాసంలో ఉంటాడు ఆ వైకుంఠం ఎక్కడ ఉంటుందో తెలుసు అండి గర్జలున్నాయి ఆ గర్జలను వింటే మతిపోతుంది సంస్కృతం రాదు కాబట్టి మీరు సేవ్ అయిపోయారు నాకు సంస్కృతం వాడు చెప్తుంటే సరిగ్గా తెలిసిపోతూ ఉంటుంది సంస్కృతం కాబట్టి నేను తప్పించుకోలేను నంద సునంద అని మూడు లోకాలు ఉంటాయి వైకుంఠంలోనే ఫోర్ లెవెల్స్ ఉంటాయి దాంట్లో ఫోర్త్ హయెస్ట్ లెవెల్లో ఓ బిల్డింగ్లో ఉంటాడు ఆయన అని సంస్కృతంలో చెప్తూ ఉంటాడు ఆయన మామూలుగా అందరూ కూర్చొని అలా ఎలా ఉయ్యాల కింద ఊపుతూ ఉంటారు ఈయన సంస్కృతంలో చెప్తూ ఉంటే మీరు చక్కగా కూర్చుని ముందు తీయించుకుని అక్కడే కూర్చుని చూసిన తోషించి లేదు చక్క ఆ సంస్కృతం తెలిసిన వాడికి యువటోలా ఉంటుంది కాబట్టి సో గీయించుకోవాల్సింది ఈ గుండు కాదు లోపల లోపల గుండు గీయించుకోవాలి నిర్మమో నిరహం తహ ఆ గుండు గీయించాలి ఇది గీస్తే ఏమైంది పద్యం లేదా వేమన గారిదో సుమతి శితకారుడిదో తలలు బోడులైన తలపులు బోడులా విశ్వదావి కాదు విశ్వ కాబట్టి ఈ గుండు కాదు జీవించడం ఇక్కడ మొదలు పెడితే అక్కడ తేలుతుందని అభిప్రాయం కాబట్టి బ్రహ్మ అంటే నాకు దూరంగా ఉన్నది అది ఇంత టన్నుల బ్యాటరీ ట్యాంక్ లాగా ఉంటుంది అది నాకెక్కడ దొరుకుతుంది నేను అయోగ్యున్ని అభాగ్యుణ్ణి నిన్న నా దగ్గరికి ఎవరూ చాందో గ్యోపనిషత్తు గీతా పుస్తకం కావాలని వచ్చాను వస్తే ఇచ్చాను ఆయన చాలా సంతోషం ఉండేది పాపం చాలా వినయంగా ఉన్నారు ఆయన అప్పట్లోకే మీరు వేదాంతం చదువుతున్నట్టున్నారన్నారు నేను ప్రేమతోటి చాంద్రోకి ఉపనిషత్తు పుస్తకం అడిగి అడిగిన అంతటి మునగా ఎవరు ఉన్నాయండి ఈ అసలు అనిపించలే అనిపించదు ఒకవేళ అనిపించినా అదేదో పాత పుస్తకం పెట్టి కాలక్షేపం చేసేద్దాం అనుకుంటాడు తప్ప కొత్త పుస్తకం కోనేసి చదవాలని అసలే అనుకోడు అలాంటి దీనికి చాంద్రోగ్యోపనిషత్తు కావాల్సి వచ్చింది కొత్త పుస్తకం డబ్బించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అమ్మ బాబోయ్ ఇతను ఇంత సజ్జనుని పొద్దున్నే సత్సంగం నాకు అయిపోయిందని నేను సంతోషపడి ఆయన అడిగాను మీరు వేదాంతం మొదలు చదువుతూ ఉంటారు కాబోలు అని అడిగాను అడిగితే ఆయన ఏమని చెప్పాడో తెలుసు అండి మేము అజ్ఞానులు అండి ఏమీ తెలియని వాళ్ళం ఊరికే అలాగా పాతమైందని చెప్పాడు ఆయన అంటే అంత ఏమీ తెలియని వాళ్ళు మరి ఈ పుస్తకం ఎందుకు ఉన్నారండి అని అడిగాను అంటే ఏంటి నేను అజ్ఞానిని అయోగ్యుని అభాగ్యుని పాతకిని పాతకుండము అని అనుకోవడంలో వీడికి ఒక తృప్తి ఉంటుంది మీరు ఆ తృప్తి అలాగే అట్టి పెట్టుకోండి మీ ఈ అహం బ్రహ్మష్మి వేస్ట్ ఎందుకు పలికిర నేను పాతిని పాతకుండను అంటే వాడి వాడికి ఏమి తెలుస్తుంది చిలక పలికినట్టుగా చాంద్రోజంలో తత్వమశేం చెప్తారు ఏం చేస్తారు మీరు అంటే ఒక వంద జన్మల తర్వాత మాకు జ్ఞానం కలుగుతుంది మీరు ఇటువంటి భావజాలాన్ని పెట్టుకుని టూ థింగ్స్ టూ ప్రాబ్లమ్స్ యూ హ్యావ్ You don't mirror you know in general this is a style of uh, saying uh, two problems you have one your arithmetic is entirely wrong you are not the person that you imagine yourself to be caste creed or race or religion irakanga enni bhavalu mee chuttu meeru allu koorchunnaro adantha kuda tappu mee swaroopamlo adi edi meeru kaaru అదంతా కూడా పై పై మెరుగు తప్ప ఈ స్వరూపంలో అది ఏది మీరు కాదు నెంబర్ వన్ కాబట్టి మీరు మీ అరిధి మతిక్కును మీరు కరెక్ట్ చేసుకోవాలి మీరు కర్మ చేత చేత ఆ తత్వాన్ని మీరు పొందలేరు అంటే మీరు చేస్తున్న కర్మలు మానేమని నా అభిప్రాయం కాదు మీరు చేసుకున్న కర్మలు మీరు చేయండి మీరు తెలుసుకోవాలి మీరు చేయటం లేదు అవి అవుతున్నాయని తెలుసుకోవాల్సి ఉంటుంది అల్టిమేట్ గా ఆత్మతత్వం రెండు సుంగతులు తెలుసుకోవాలి మీరు కర్త కాదని ఒకటి తెలుసుకోవాలి రెండవది ఆత్మ కర్మ కార్యము కాదు అని ఇంకొకటి తెలుసుకోవాలి ఆల్ దట్ యూ ఒక నేను కర్మల్ని చేయమని కానీ చేయొద్దని కానీ నేను ఐఎమ్ నాట్ ది వన్ టు సే ఆల్ దాట్ ఐఎమ్ ఓన్లీ సేయింగ్ దిస్ యువర్ అధిమెటిక్ ఈ ఆల్ రాంగ్ నెంబర్ వన్ నెంబర్ టూ వెన్ యూ గో డీపర్ మీ స్వరూపంలోకి మీరు వెళ్ళినప్పుడు ఇది బ్రహ్మలా అవుతుంది అనే సంశయం పెట్టుకుని బ్రహ్మంటే అది ఏదోలా ఉంటుంది అది ఇంతేనా టూ ఫిఫ్టీ బ్యాటరీ ట్యాంక్ లాగా ఉండొద్దా మరి బ్రహ్మ టూ ఫిఫ్టీ బ్యాటరీ ట్యాంక్ లాగా ఇంతేనా బ్రహ్మంటే అనేటువంటి ఒక ఆ యాంటీ క్లైమాక్స్ యాటిట్యూడు డౌట్ఫుల్ యాటిట్యూడు పెట్టుకుని మీరు దాంట్లో ప్రవేశిస్తే అల్టిమేట్ గా మీ డౌటే మిమ్మల్ని డిఫీట్ చేస్తుంది రెండు థింగ్స్ మిమ్మల్ని డిఫీట్ చేస్తాయి ఒకటి మీ అరిథమెటిక్ మిమ్మల్ని డిఫీట్ చేస్తుంది రెండు మీ ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మిమ్మల్ని డిఫీట్ చేస్తుంది మీకు ఏదైనా ఒక పిసారి శంక ఆ శంక భయము ఈ రెండు ఉన్నట్లయితే బస్ దే ఆర్ ఇ టు డిఫీట్ యూ కాబట్టి మీ అరిథమెటిక్ ని మీరు కరెక్ట్ చేయండి మీరు శంకలను భయములను ప్రక్కన పెట్టండి అంచేతనే భయాన్ని ప్రోధి చేసే అంటే భయాన్ని పెంచి పోషించే సిస్టమ్స్లో కనుక మీరు ఉన్నట్లయితే మీకు వేదాంతం మీకు వంట పడుతుంది అది వంట వేదాంతంలో ధీర అనే పదాన్ని డజన్స్ ఆఫ్ టైమ్స్ ప్రయోగిస్తారు కచ్చిత్ ధీర కాయర్ అంటే దేవుడు ఏం చేస్తాడో అహం బ్రహ్మాస్మి అనుకుంటే దేవుడు కోపం వస్తుందేమో ఇప్పుడు నేను తీరా బ్రహ్మను అయి కూర్చుంటే ఉన్నది ఊడిపోతుందేమో ఈ అవుటర్ ఈ అవుటర్ షేర్లో అది నా బ్యాంక్ అకౌంట్ దెబ్బతింటుందేమో అయితే నాకున్న చిన్న సంసారం నేను ఒకసరంత సంసారంతో లేదో గుట్టుగా బతికేస్తున్నాను అదంతా రట్ అవుతుందేమో అని ఈ రకమైన శంకలు పెట్టుకుని మీరు అహం బ్రహ్మాస్మి అంటే అది ఊరికే దజన్ మీలేనిచ్చే కాబట్టి ఏవం దీహి నిశ్చయ మీరు ఇదియే బ్రహ్మ అనే నిశ్చయం ఉండాలి మీరు అంచేతనే మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా ఆ నామరూపాత్మకంగా కనపడే దేవుడు వాస్తవంలో ఓంకారస్వరూపుడే అనే నామరూపాలను పక్కన పెట్టగలగాలి మీరు ఆ ఓంకారస్వరూపుడైన ఈశ్వరుడు నా హృదయంలో ఉన్నాడు పైన పైక ఉన్నప్పటికీ పువ్వులూరు బయట వేసినప్పటికీ నా హృదయంలోనే ఉన్నాడు నా హృదయంలో కూడా ఆత్మరూపుడుగా ఉన్నాడు అని మీరు ఒకటికి పదిసార్లు మిమ్మల్ని మీరు హెచ్చరించుకున్నప్పుడు మాత్రమే మీరు ఆ శంకల నుండి భయాల నుండి బయటపడగలుగుతారు అప్పుడే మీకు ఆ స్వరూపము అనుభవానికి వచ్చును ఓకే పూర్తిగా చెప్పేశామా ఎత్ బోధమాత్రం తత్ బ్రహ్మ అంతవరకు అది బ్రహ్మ ఇటీ ఇచ్చేవం ఈ విధముగా ధీ నిశ్చయ బుద్ధి బ్రహ్మ నిశ్చయ బ్రహ్మ బ్రహ్మజ్ఞానము అగురు శ్లోకం తెలుసుకోండి కదండి దీన్ని ప్రాక్టీస్ చేయటం అలాగా ప్రాక్టీస్ చేయాలి కదా ఎందుకంటే అయం ఘటహ అందనుకోండి మీకు ఘటజ్ఞానం కలిగింది ఆ ఘట జ్ఞానం నుంచి ఘటనామరూపాలు డ్రాప్ చేయి మిగిలినది తెలివి అది ఏ బ్రహ్మ చెప్పడం వరకు బాగానే ఉంటాయి అభ్యాసం ఎలాగో చేయడం ఘటన ఎదుర్కొండ పెట్టుకుని అభ్యాసం చేయచ్చా ఈజ్ దెన్ ది వే దర్ ఈజ్ ఎ వే ఆఫ్ డూయింగ్ దీంట్లో ఒక ప్రాక్టికల్ పద్ధతి ఎలాగంటే మీరు ఒకదానిని అబ్జర్వేషన్కి తీసుకోండి మీరు రెండింటికి తేడాన్ని గమనించాలి థింకింగ్ వెర్సెస్ అబ్జర్వే ఇప్పుడు మీకు నేను చూసేసేవి గంగానదీ తీరా నదీ తీరాన్ని కూర్చున్నాను అనుకోండి ఈ నదిలోనే స్నా ఇప్పుడు స్నానం చేయొచ్చా ఇలా మిట్ట మధ్యాహ్నం స్నానం చేయకూడదేమో పొద్దున్నే చేయాలేమో సాయంకాలం చేయాలేమో స్నానం చేసేప్పుడు ఏమంతరాలు చెప్పాలి తర్వాత తర్పణాలు ఇవ్వాలా అప్పుడు నాకు పుణ్యం వస్తుంది నేను స్వర్గానికి వెళ్తాను ఈ నది గొప్పది ఈ నది పేరిది ఆ నది ఈ నది దీన్ని ఏమంటారు దీన్ని థింకింగ్ అంటారు ఇదంతా థింకింగ్ అబ్జర్వింగ్ అంటే ఏమిటి ఇదేమీ ఉండదు ఇదేమీ ఉండదు అబ్జర్వేషనే ఉంటుంది సరే వే మీకు నది తెలుస్తుందంటే తెలుస్తూ ఉంటుంది ప్రవాహం తెలుస్తూ ఉంటుంది ఇది ప్రవాహము అని తెలియడం కాదు ప్రవాహం తెలుస్తూ ఉంటుంది నది తెలుస్తూ ఇది నది అని తెలియడం కాదు తెలుస్తూ ఉంటుందంటే యు ట్రై ఇట్ తెలుస్తూ ఆ తెలుస్తూ ఉండే దాంట్లో ఇది నేను ఫలానా అది నది ఫలానా అనే భేదం కూడా ఉండదు ఆ డివిజన్ కూడా ఉండదు ఊరికే తెలుస్తూ ఉంటుంది అంటే ఇట్ ఇస్ అన్ అబ్జర్వేషన్ ఇన్ విచ్ దేర్ ఇస్ నో అబ్జర్వర్ ఆ సెంటర్ లేని ఇప్పుడు ఇది గంగాలది ఇది ఏం నాకు స్నానం చేస్తే పుణ్యం వస్తుంది అది సెంటర్ ఉంది చూడండి అబ్జర్వర్లు ఉన్నాడు అబ్జర్వర్ అంటే ఒక పర్సన్ ఉన్నాడు అలాంటి అబ్జర్వేషన్ అది అప్పుడు అది డివిజన్ అయిపోతుంది ఇక్కడ అలాగే ఉండదు You are యు ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ద రివర్ యు ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ది రివర్ విసే వి యు యూ మీకు రివర్ కి రివర్ కి మీకు అలా కాదు దెర్ ఈస్ నో అబ్జర్వర్ దెర్ ఈజ్ ఓన్లీ అబ్జర్వేషన్ అలా మీరు అబ్జర్వ్ చేయగలరా దాన్ని సాక్షిగా దర్శించుదా యూ watch అలా మీరు వాచ్ చేయగలరా దేంతో మొదలు పెడతారో తెలిసిన ఉదయించే సూర్యుడితో మొదలు పెట్టండి అదిగో ఇక్కడ నేనున్నాను ఆయన సూర్యుడు అర్ధనిస్తున్నాను పుణ్యం వస్తున్నాను అలా వద్దు నాట్ దట్ వే వాచ్ ద రైజింగ్ సన్ ఆర్ ఎప్పుడైనా కోకిలో కూర్చుందని కోకిలో కనపడదు ఇక్కడ ఎక్కడో ఉంటుంది అది కనపడదు దాక్కుంటున్నట్టు దావుకుని దాగి ఉండి సంగీత కచేరీ చేస్తూ ఉంటుంది అద్భుతంగా సంగీత కచేరీ కానీ దాగి కాబట్టి ఆ సంగీత కచేరీని మీరు అబ్జర్వ్ చేయాలి వినడం యు ఆర్ వాచింగ్ వాచింగ్ త్రూ థియరింగ్ యు వాచ్ దాని కూటమే యు వాచ్ కళ్ళు మూసుకుని వాచ్ చేయొచ్చు హ్యాపీగా వాచ్ చేయొచ్చు ఎందుకంటే అది కనపడేది ఎలాగా కాదు యు వాచ్ దేంట్లో అది కోకిలా ఇక్కడ కూర్చుని నేను వింటున్నాను అనేది ఏమున్నాడు ద్యూర్ అబ్జర్వేషన్ ఇది మీకు అర్థమైంది అయితే ఇన్ దిస్ క్రమంగా మీరు అభ్యాసం చేయాలి స్టార్కెట్ విత్ ఏ ట్రీ ఒక చెట్టు ఆ చెట్టు పేరు అవన్నీ అనవసరం అది చెట్టు అనే మాట కూడా అనవసరం ముందు పేరు అవన్నీ డ్రాప్ అవుతాయి తర్వాత చెట్టు అనేది కూడా డ్రాప్ అయిపోతుంది ప్యూర్ ఎగ్జిస్టెన్స్ మీకు అనుభవానికి మీరు కూడా నేను ఫలానా అనేది ఉండదు దట్ ఈయిక్ సెంటర్ ఉండదు ప్యూర్ అబ్జర్వేషన్ ఉంటుంది అప్పుడు చెట్టు ఈజ్ ఎ బీన్ I am also the being and there is no division. Ane anuhavam ni kalutna. Appudu, me existence, me sattha expand out to you. Kramanga me lotu meek anuhava ni koshpo. Appudu kuda, ituko idhe brahma ane anuhava ni kira adho. Idhe brahma anta adi brahma tane ka adho. Amala evita adhani yendu unde brahmatla meek tue anta, akkada miru, ఒక శాంతి మీకు అనుభవానికి వస్తుంది దానిలో ఒక శాంతి అనుభవానికి వస్తుంది ఇప్పుడు గంగానదిని చూసి దీంట్లో స్నానం చేస్తే నాకు పుణ్యం వస్తుందని ఇప్పుడు కంగారు పడితే అది శాంతియా అశాంతియా అశాంతియేది అల్టిమేట్గా అది కూడా అశాంతియే ఆల్ కర్మ ఈజ్ అశాంతి కదండి కర్మ అశాంతియే కదా చలనాత్మకంగా కర్మ కాబట్టి యూ జస్ట్ అబ్జర్వ్ దెర్ ఈజ్ నో డూయింగ్ హియర్ యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ జస్ట్ అబ్జర్వ్ and be the watchman. Heart like of watching. Slowly, you discover an inner silence. Silence is coming back to the point. Thinking is noise, observation is silence. In that silence we are living near the Поэтому, we're living with the Awakening and we're living with the Nursery. They're living with Annoyama This was True and it's a butterfly... And ప్యూర్ ఎగ్జిస్టెన్స్ యొక్క అనుభవంలో మీరు నిలిచి ఉంటారు ఆ అనుభవంలో ఒక శాంతి మీకు అనుభవానికి వస్తుంది అంటే అర్థం ఏంటో తెలిసినా అశాంతి యొక్క అనుభవము పోతుంది తర్వాత ఆ అనుభవంలో ఒక పూర్ణత్వం మీకు అనుభవానికి వస్తుంది పూర్ణత్వం అనుభవానికి రావడం అంటే ఒకటి తెలిసినా ఒక రకమైన వెలిటీ యొక్క అనుభవము జీవితంలో నిరంతరంగా ఏది గలదో అది ఉండదు ఇప్పుడు మన బతుకుల్లో ఎలా ఉంటుందో తెలుసునండి ఏదో ఒక వెలుతు ఉంటుంది డబ్బులుంటాయి వెళుతుంట ఎలా పాప ఉంటారు వెళుతుంటుంది భోగాలుంటాయి వెళుతుంటాయి బ్రేక్ఫాస్ట్ చేసి వాళ్ళ కూర్చోలో కూర్చుని ఉంటాడు వెళుతుంటుంది ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది వెళుతుంటుంది తర్వాత స్కైప్లో మన వాళ్ళతో వాళ్ళతోటి మాట్లాడుతూ ఉంటాడు వెళుతూ ఉంటుంది సోష సొసైటీలో పేరు ప్రఖ్యాతులు ఉంటాయి వెళుతూ ఉంటుంది హైదరాబాద్లో పెద్ద భవంతిలో కూర్చొని ఉంటాడు వెళుతూ ఉంటుంది యజ్ఞం చేస్తాడు ఏముంటుంది వెళుతూ ఉంటుంది తీర్థయాత్రలో కైలాసం వెళ్ళొస్తాడు ఏముంటుంది వెళుతూ ఉంటుంది అయ్యప్ప దగ్గరికి ఏడు సార్లు వెళ్ళొచ్చాడు ఏముంటుంది వెళుతూ ఉంటుంది ఆయన టెలింగ్ యూ ద ట్రూత్ దేర్ ఈజ్ ఎ జనరల్ అన్సాటిస్ఫాక్టరీనెస్ ఒకప్పుడు అది క్రిస్టలైజ్ అవుతుంది ఒకప్పుడు ఏమనిపిస్తుంది నా మనకు నా మాట ఇవ్వలేదు అని విరితి అంటే అది ఆ విరితి క్రిస్టలైజ్ అయింది అనమాట లేకపోతే అనుకున్న డబ్బులు రాలేదు క్రిస్టలైజ్ అయిందనమాట ఏది క్రిస్టలైజ్ అవ్వకపోతే జనరల్గా ఉంటుంది అది మీకు అనుభవానికి రాదు అది గ్యాప్ అయిపోతుంది యూఆర్ అటర్లీ సర్ప్రైజ్డ్ దట్ యుంట్ ఫీల్ ఇట్ ఎని ఏమో ఫీయర్ యూ డోంట్ ఫీల్ ఇట్ ఎన్ ఇమోట్ అది పూర్ణత్వం పూర్ణత్వం అది ఒక స్థితి అది అది ఓ బండరాయి దాటినది ఏమీ కాదు ఓ పెద్దయిన కూర్చుంటే మీరు వెళ్ళి చూసొచ్చారు అన్నట్టుగా ఏముండదు దాంట్లో మీరు పాజిటివ్గా చెప్పి ఇది ఉండదు ఇంత మాత్రమే చెప్తారు ఆ స్థితిలో అశాంతి ఏమీ లేదు ఆ స్థితిలో వెలితి లోటు నాకేమీ లేదు దాని శాంతి దాని పూర్ణత్వము శాంతి పౌర్ణత్వము రెండూ కూడా నెగిటివ్ టమ్స్ ఉంది దీనిపో ఆ రియాలిటీని మీరు నెగిటివ్ గానే అర్థం చేసుకోగలుగుతారు తప్ప దాన్ని పాజిటివ్గా అర్థం చేసుకునేది ఏమి ఉండదు దస్ మైసే నెగిటివ్ అండర్స్టాండింగ్ ఈస్ దే హైయెస్ట్ అండర్స్టాండింగ్ అది బ్రహ్మ కానీ మళ్ళీ రెండు సమస్యలు ఉంటాయి మీ అరిథమెటిక్ ఉన్నది కొడుకు భార్య భర్త అర్థమెటిక్ ఆర్థమెటిక్ అడ్ వచ్చేస్తుంది మీరు గమనించండి ఒకటి రెండు బ్రహ్మ అంటే ఇంతేనా టూ ఫిఫ్టీ టన్ బ్యాటరీ అటాక్ ఇదేనా బ్రహ్మ అది అడ్డొచ్చేస్తుంది ఇంకోటి అయ్యి బాబు ఇదే బ్రహ్మ అంటే అయితే అయితే తప్ప అయిందంటే ఉన్నది ఊడిపోతుందేమో భయం అడ్డు వస్తుంది యూ వర్క్ ఆన్ దీస్ త్రీ థింగ్స్ యూ గెటెడ్ ఆఫ్ దీస్ త్రీ ఆప్స్టెకల్స్ మీరు బ్రహ్మస్వరూపుడే అయి ఉన్నారు కొత్తగా అవ్వాల్సిందేమీ లేదు లోకం ఫినిష్ చేద్దాం లోకే లోకమునందు విషయమునందు బోధ జ్ఞానము అస్తి ఉన్నదో తదుపేక్షణే ఆయా విషయమును ఉపేక్షించగా ఎత్ ఏ శుద్ధమైన ఎరుక ఉన్నదో ే బ్రహ్మా బ్రహ్మ ఇవం వీవిధముగా ధీ నిశయద్ధి బ్రహ్మ నిశ్చయ బ్రహ్మానుభవమ అగును ఎస్యస్మిన్నస్ లోకే బోధస్తేక్షణే యద్బోధమాత్రమనిశ్చయ ఈ శ్లోకంలో చెప్పిన విషయాన్ని తేనోపనిషత్తు ప్రతిబోధ విజితం మతం అని చెప్తోంది అంటే అర్థమేమిటో తెలుసున దీని మీద చెప్పాల్సింది ఇంకా ఉంది ఓపుకుంది చెప్తే ఇంకా చెప్పచ్చు దీని మీద చూద్దాం వెళ్ళింది క్లాసులో మళ్ళీ నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇవన్నీ రిపీట్ అవుతాయి తర్వాత శ్లోకం చెప్పుకుందాం మళ్ళీ క్లాసులో ఓం పౌర్ణమి పౌర్ణమిదం ఓం శాంతి శాంతి శాంతి